వైషుద్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవా యేసు ప్రభ నీకే లెక్కలేని బంధనాలు కృతజ్ఞతలు వైషుద్ర సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే బంధనాల ప్రభ దేవాసూ ప్రభ ఇచ్చిన భాగ్యన బటి వందనాల ప్రభ దేవాసూ ప్రభ నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరగాల తండ్రి దేవాయేసు ప్రభ మరి మీరు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభ ఈ ఒకరే కలిగిన ప్రభా దాచి కాపాడినందుకుని కృతజ్ఞతలు తండ్రి మహిమా ఘనత ప్రభావం ప్రభావిలకి మీకు దివా ప్రభా మరి మీదే మాకు తోడైనా నడిపించని ప్రభా ఇంకెంతమంది అయితే రాలేదు ప్రభా వారి అందరినీ కూడా ప్రభా మీరు గాలి మెచ్చుకుని లాక్కరండి ప్రభా నీకి స్థువుతాం నీకు దివా ప్రభా అదే రీతిగా ప్రభా మరి మీదే మాతో వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా దేవాయప్రభ విన్న వాక్యాన్ని మేము మర్చిపోకుండా ప్రతిదీ మా రుద్ర ప్రకరిపై మేము రాసుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంటే దేవాయచ ప్రభా మరి ప్రభా అధివంతం ప్రభా మీరే తోడై నడిపించి నీ యొక్క పరిశుద్ధించి నడిపి దయచేసి ప్రాణిబిడలు అందరిని కూడా ప్రభా గాల మేసుకుని లక్కనని ప్రార్థిస్తున్నాం మరి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే మాకు కూడా ఎనిమిది నడిపించే ప్రభా మరి ఆద్యాంతం కూడా ప్రభా మీరే వాయిస్ నామంలో ప్రార్థిస్తుంది ఆమె స్థిరమైన పునాదినిమిదేనా జీవితము అమర్చు సున్నావు నిమిదేనా జీవితము అమర్చు సున్నావు తీయోనులో స్థిరమైన పునాదిని సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని లేని సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేని లేని ఆ దివ్య నగరులో కాంతులను యే సయ్యా ఆది దివ్య నగరిలో కాంతులను విరజిమ్ దవా నాయ సయ్యా శ్రీయోనులో స్థిరమైన పునాది నీవు లేని కడగల్లు లేని కల్ల స్థితి గతులు దరికే రాణి కడ లేని కడలు లేని కల్లస్థితి గతులు దరికే రాణి సువార్ నవీ తులలో నడిపించవా నా ఏ సయ్యా నవీదులలో నడిపించేదవా నాయ సయ్యా సియోనులో స్థిరమైన పునాదిని ఊ సియోనులో స్థిరమైన పునాది నీవు కలతలు లేని కన్నీరు లేని ఆకలిదులు అసలే కలతలు లేని కన్నీరు లేని ఆకలిదలు అసలే లేని నీ శాశ్వత రాజ్యము నాకై సమకూచు సున్నావా నాయ శాశ్వత రాజ్యము నాకై సమకూచు చున్నాయ సియోను లో స్థిరమైన పునాదినీ సియోను లో స్థిరమైన పునాదినీవ సంఘ ప్రతిరూపము పరుమయ ఋషాలేమో సంఘ ప్రతిరూపము పరుమయేము సౌందర్యశీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నివాసము నిత్యము ఆనంద మే నీతో నేనా నివాసము నిత్యము ఆనంద మే స్ను లో స్థిరమైన పునాదిని స్వను నిమిదేనా జీవితము అమర్చు సున్నావు నిమిదేనా జీవితము అమర్చున్నావు సియోనులు స్థిరమైన పునాది నియూ అయ్యా అతి సుందరుడవు మనోహరుడవు అతి కంక్షణీయుడవు రత్నవర్ణుడవు అతి సుందరుడవు నీవు మనోహరుడవు నీవు అతి సుందరుడవు నీవు మనోహరుడవు నీవు వెలుపులలో నీ వంటి లేడు పరిశుద్ధులలో సాటెవ్వడు లేడు వెలుపులలో నీ వంటి లేడు పరిశుద్ధులలో సాటెవ డు లేడు నీవే దవలవర్ణుడవు నీవే రత్నవర్ణుడవు అతి నీవే ఆరాధనకు యోగ్యుడవు నీవే దవలవర్ణుడవు నీవే రత్నవర్ణుడవు అతి నీవే ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనా ఆరాధనం ఆరాధనానికే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనానికే ఆరాధనా నిముఖము పరలోక ప్రతిబింబము నిస్వరము సియోనుస్తుతి యాగము నిముఖము పరలోక ప్రతిబింబము నిస్వరము సియోను స్తి యాగ యుగ యుగాలలో వెలుగైయు అక్షయుడా అనంత స్తోత్రారుడడా యుగ యుగాలలో వెలుగైయుణ అక్షయుడా అనంత స్తోత్రారుడడా అదృశ్యుడా ఆది సంబూతుడా అదృశ్యుడా ఆది సంబూతుడా మహిమ ఘనతయూని కేనయ్యా మహిమ ఘనత యుని య్యాం రాధనా ఆరాధనా నికే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనానికే ఆరాధనా ప్రేమస్వరూపీ ప్రధాన యాజకుడా పరిపూర్ణుడా పరమ వైద్యుడా ప్రేమస్వరూపీ ప్రధాన యా జడ పరిపూర్ణుడా పరమ వైద్యుడా పదివేలలో అతి సుందరుడా పరిశుద్ధుడా అతి కాంక్షణీయుడా పదివేలలో అతి సుందరుడా పరిశుద్ధుడా అతి కాంక్షనీయుడా ప్రసన్నుడా పూజనీయుడా ప్రసన్నుడా పూజనీయుడా మహిమ ఘనతయుకేనయ్యా మహిమగణతయునికే నయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనానికే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనానికే ఆరాధనా సియోనులో సర్వోన్నతునితో శ్రీమంతునితో పరిశుద్ధాత్మునితో సియోనులో సర్వోన్నతుని ఓం um. శ్రీమంతునితో పరిశుద్ధాత్మునితో నిత్యమునితో ని లచదను నిత్యము నిన్ను కొనియాడి కీర్తింతును నిత్యమునితో నిలచదను నిత్యము నిన్ను కొనియాడి కీర్తింతును నీతి సూర్యుడా నిత్య నివాసి నీతి సూర్యుడా నిత్య నివాసి మహిమఘనతయుని के नैया महिमघन मा तयुनी के नैया రాధనా ఆరాధనా నికే ఆరాధనా ఆరాధనా ఆరాధనా నికే ఆరాధనా అతి సుందరుడవు నీవు మనోహరుడవు నీవు అతి సుందరుడవు నీవు మనోహరుడవు నీవు వెలుపులలో నీ వంటి వాడులే పరిశుద్ధులలో సాటెవ్వడు లేడు వెలుపులలో నీ లేడు పరిశుద్ధులలో సాటెవ్వడు లేడు నీవే తవల నీవే రత్న వర్ణుడవు నీవే ఆరాధనకు యోగ్యుడవు నీవే తవల నీవే రత్న వర్ణుడవు నీవే ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనా ఆరాధనా ఆరాధనాకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనాధన అయిస్ నీ వాక్యమే నన్ను వృద్ధి కించిన బాధలలో నెమ్మది ను నీ వాక్యమే నన్ను బ్రతికించను బాదలో నిమ్మది నీచను కృపా దయామయ కృపామయ్య సంపూర్ణ వాక్యమై ఉన్నయసు వందనమయ్యా దయామయ సంపూర్ణ వాక్యమై ఉన్నయీసయ్యా నన్ను బ్రతికించిను బలలో నెమ్మది నిచ్చిను జిగటగల ఊబి నుండి సమతల సభు భూమిపై నన్ను నిలిపెను జిగట గల సమతల సబు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములు నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపు చుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చిను క్యమేనతికి బాదనను నిమ్మదించును పాలవంటి జుంటి తీని వంటిది నా జీవము ఎంతో మధురమైనది పాలవంటి జుంటి తీని వంటిది నా జీవము ఎంతో మధురమైనది నీ మిమి బంగారు కన్న మిన్నైనది నీ మిమి బంగారు కన్న మిన్నైనది రత్నరాసులు కన్నా కోరదగినది రత్నరాసులు కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను మృతికించును బాధలలో నెమ్మదినిచ్చిను నీ వాక్యమే నన్ను మృతికించును బాధలలో నెమ్మదిని ను శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చు చెల్లది శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ ఇచ్చు చెల్లది అపవాది వేయుచున్న అగ్నివానములను అపవాది వేయున్న అగ్నివానములను ఖడ్గము వలి అడ్డుకుని చిన్నది ఖ్గము వలి అడ్డుకొని అర్పివేయిచున్నది ఈ వాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నెమ్మదినిచ్చును ఈ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో నెమ్మదినిచ్చును హలే లుయ్యా పేదలోడన్నా తూద్రం పరిశుద్ధరా మేమల రజాని కొందనాలు కేసు రజానికి దేవా ఇక్కడ నేను నా ముండి అక్కడ మీరు ఉంటున్నారు దేవా దేవమ్మ మందలం మీద దేవా మా కొరకుని భూమికి వచ్చిన కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మా నరక శిక్షణ స్థితిలో భరించడం నీకు వందనాలు తండ్రి దినమంత మమ్మల్ని కాపాడి సజీవలికలు నిలబెట్టిన దేవాన్ని కొందనాలు చెల్లిస్తూ వాక్యంధర మీరే మా అతను మాట్లాడి నీకు పరిశుద్ధాత్మ సహాయం తెచ్చేసి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈశ్వరిస్తాములు అడిచినాం తండ్రి ఆమెను సామెతల గ్రంథము తొలవ రాసిన సామెతల గ్రంథము రెండో అధ్యాయము రెండో అధ్యాయం మొదటి వచ్చిన ఏమంటున్నంటే నా కుమారుడ నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞని అద్దె దాచుకొని నేడలా అంటుంది దేవుడు ఇక్కడ ఏమంటున్నంటే నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ దాచుకుని ఆయన యొక్క మాటలంట మనము అంగీకరించాలంట ఆయన ఆజ్ఞలు మన దాచుకోవాలంట దేవుడు ఆజ్ఞ ఏంది ఆయన మాటలు మనం వినడమే ఆయన యొక్క ఆజ్ఞ ఆయన మాటలని అంగీకరించడమే అంటే దేవుడు యొక్క వాక్యమే మనం వినాలంట దాన్ని అంగీకరించాలంట అది దాచిపెట్టుకోవాలంట జ్ఞానమునకు నీ నీ నీవు చూయోగి హృదయపూర్వకంగా వివేచించి వివేచనని అభ్యసించిన ఎడల్లా తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ధనమును వెదికిన వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల జ్ఞానమునకుని చెవి ఎగ్గాలంట హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడలా అంటుడు ఆ కాబట్టి అక్క ఏసు మనము వాక్యంలో మనము వెతకాలే ఎత్తుకుతేనంట తెలివికై మురపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన తెలివికై దానిని మురపెట్టాలంట వివేచనకై మనవి చేసినడల వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన దాచబడిన ధనంను వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట గ్రహించదవు అప్పుడు ఇవన్నీ మనం కలిగి ఉంటునంట ఒక ఎప్పుడైతే దేవుడి ఇవన్నీ కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో జ్ఞానం అందు ఇవి తెలివికై వివేచనకై మనం ఎట్లుంటామో చూడొక వెండి ఏదైనా వస్తువు పోతే మనం ఏమిస్తామంట దాన్ని జాగ్రత్తగా వెతుకుతా ఉంటాము ధనం కోసం మనము ఈ లోకంలో ఎంతో ప్రాయాస పడతా ఉంటాం ఈ లోకం లోకంలో మనం ఎంతో ప్రాయాస పడతా ఉంటాము దానికి ఎంతో సమయం పెడతాం కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఈ భక్తుడు అంటూ ఉన్నాడు వెండిని వెతికినట్లు వెతికినట్లు దాచబడిన ధనమును వెతికినట్లు వెతికితే ఎట్లా వెతుకుతారో కాబట్టి దేవుణ్ణి అందు మనం దేవుణ్ణి కూడా అట్లా వెతకాలంట దానికోసం సమయం ఎంతో మనం పెడుతున్నాం కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవు ఇక్కడ అంటుండు భక్తుడు అంటుండు దాచబడిన ధనంని మనము వెతుకుతా ఉంటాం చాలా సమయం పెట్టి కాబట్టి దేవుడి ధర మన సమయం పెట్టాలి కాబట్టి ఇక్కడ ఐదో వచనం ఏమంటుండంటే యహోవయందు భయపతులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు ఈ మీద నుంచి మనం చదువుకుంటూ వస్తుంటే దేవుడు అంటుండి ఇక్కడ దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు ఎప్పుడు దేవుడిని వెతుకుతనే దేవుడి ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటామంట ఎట్టిదో నీవు గ్రహిస్తావు కొందరికి భయం ఉంటది దేవుడు భయం ఉంటది కానీ భక్తి చేయరు భక్తి అంటే ప్రార్థన చేయరు ఏమి చేయరు ఆదివారం పూట చర్చకు వయసు మన ఆదివారం పూట మన బైబుల్ని తెరిస్తారు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు భయభక్తి కలిగి ఉండట ఎట్టిదో నీవు మనం భయము భక్తి కలిగి ఉండాలంట కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే భయము ఉండదు కాబట్టి రెండు కలిగి ఉంటే నువ్వు ఎట్టిదో ఎప్పుడు దేవుడు మాటలోని అంగీకరించి ఆయన ఆజ్ఞల్ని అంత దాచుకుంటానంట ఏమి ఇస్తాడంట దేవుడు తెలివి మరి దేవుడు తెలివి వివేచన జ్ఞానము కూడా దేవుడు ఇస్తాడంట కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభిస్తుందంట దేవుడు ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటానంట మనం భయభక్తులు కలిగి ఉంటేనంట దేవుడు ఏమి జ్ఞానము ఇస్తాడంట ఆ జ్ఞానము ఎవరు ఏసుప్రభే కాబట్టి ఆ యొక్క మనము వెతకాలి చాలా మంది ఏమిస్తారంట ఈ లోకంలో వ్యక్తుత వెతుకుతా ఉంటారు ఏం వెతుకుతారు ఎక్కడ మనకి సమాధానం దొరుకుతుంది ఎక్కడ శాంతి దొరుకుతుంది ఎవరి దగ్గర దొరుకుతుంది అని వెతుకుతూ ఉంటుంటారు పలు విధాలుగా వెతుకుతూ ఉంటారు కాబట్టి దేవుడు అంటుండు దేవుణ్ణి వెతుకుతుందంట దేవుని అద్దె ఏముంటుందంట జ్ఞానము నీకు లభిస్తుందంట ఏహోవాయే జ్ఞానం ఇచ్చివాడు ఎవరు దేవుడే జ్ఞానము ఇచ్చేవాడు కాబట్టి మనం ఏం చేయాలంట ఆయనని వెతకడము ఆయన ధర సమయం మనము పెట్టాలి పెట్టి ముందుకు వెళ్ళాలి ప్రతి ఎక్కడ నీకు నువ్వు ఎక్కడ బస్సులో వెళ్ళినా నీ పనిలో గాని ఎక్కడ గాని దేవుని శృతిస్తూనే ఉండాలి దేవుని శృద్ధిస్తుండూ ముందుకి వెళ్ళాలి అంటా ఉన్నాడు తెలివికై వివేచించిన ఎడలా ఇక్కడ ఏమంటుండే దేవుడే ఎవే జ్ఞానమిచ్చివాడు దేవుడే జ్ఞానమిస్తాడంట కాబట్టి ఆ జ్ఞానం రావాలంటే దేవుని ద్వారా మనం రోజు మనం సమయం పెట్టి ఒక ప్రార్థన చేయాలి ఒక వాక్యాన్ని మనం గ్రహించాలి దేవుడే మనం వాక్యం ద్వారా దేవుడే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మనము వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలంటే రోజు దేవుడిని మనము వెతుకుతేనంట మనకి జ్ఞానము దేవుడిస్తాడు ఈ లోకంలో నడవాలో మనము ఈ లోకంలో ఏ విధంగా నడవాలి మరి ఎట్లా నడవాలి ఎట్లా మాట్లాడాలి అడిగితే దేవుడే మనకి ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు అంటే ఆయన దగ్గర మనం అడుగుతనే దేవుడు మనకి ఇస్తాడు యువోవయ జ్ఞానం తెలివి తెలివియు వివేచనీయు ఆయన నోటి నుండి వచ్చును యహోవయ జ్ఞానమిచ్చివాడంట తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వస్తుందంట దేవుడి నోటి నుండే తెలివి తెలివి వస్తుందంట వివేచన కాబట్టి ఆ యొక్క దేవుళ్ళనే ఉంది తెలివి ఉంది ఆయననే మనకి జ్ఞానము ఇస్తాడు వివేచన వరం కూడా మనకి దేవుడు ఇస్తాడు తెలివి ఎట్లా మాట్లాడాలో మనకి దేవుడు నేర్పిస్తా ఉంటాడు ఇంకేమంటున్నాడు ఏడవ వచనంలో ఆయన యథార్థవంతులను వర్దిల్లా చేయను యథార్థ అంటే దేవుడు వర్దిల్లా చేస్తాట చాలా మంది మనము చాలా మంది ఏం సార్ అంటే చెప్తారు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు యథార్థవంతులను దేవుడు వరదిల్లా చేస్తాడు అవునంటే అవునానే మాట్లాడాలి కాదంటే కాదు లాగానే ఉండిపోవాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఏమంటున్నాడు ఆయన యథార్థవంతులను వరదిల్లా చేయను యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కీడంగా ఉన్నాడు దేవుడు అంట మన మార్గంలో తప్పక నడుచుకున్న వారికి ఏమంటాడు యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కీడంగా ఉండట మనకి కీడంగా దేవుడు ఉన్నాడట ప్రతి దాంట్లో దేవుడు మనకి తోడై ఉంటాడు ఈ దినాలలో మనకి జ్ఞానము కావాలంటే మరి ఈ ఈ దినాలలో చాలా సమయం మనం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఈ దినాల్లో ఏం అంటే దేవుణ్ణి చాలా మంది పక్కకు పెట్టేస్తా ఉన్నారు సమయం లేదని దేవుని పక్కకి పెట్టేస్తా ఉన్నారు కాబట్టి ఈ దినాలలో జ్ఞానము కావాలంటే దేవుడి దగ్గరనే మనకి జ్ఞానము వస్తుంది దేవుడి దగ్గరనే మనకి జ్ఞానము వస్తుంది కాబట్టి ఆయన దగ్గరనే మనము నేర్చుకోవాలంట ఆయన దగ్గర నేర్చుకుంటున్న ఆయన మనకి జ్ఞానం ఇస్తాడంట వివేచన ఇస్తాడంట తెలివిని ఇస్తాడు అన్ని ప్రతిది ఆయననే ఇస్తాడు కాబట్టి ఆయన దగ్గరనే మనం నేర్చుకోవాలి ఆయననే జాగ్రత్తగా మనము వెతకాలి మనం సమయము వేస్ట్ చేస్తా సమయం వ్యర్థంగా చేస్తా కాబట్టి దేవుడి దగ్గర వెతకాలి మనం ఒక గంట ఉందనుకో ఎంతో మనము సమయాన్ని వేస్ట్ చేస్తా కాబట్టి మనం పొద్దున లేచినప్పుడు ప్రార్థన చేయాలి చేసి మనము బయటికి వెళ్ళాలి ఈ యొక్క పని చేస్తున్నాం అంటే దేవుడి సన్నిధిలో ఆ యొక్క పెట్టి ఆ పని గురించి మనం ప్రార్థన చేయాలి ఈ రోజు మేము ఇది చేస్తున్నాం వేసు మాకు మీరు సహాయము చేయండి అని దేవుడిని అడిగి మనం ముందుకు నడవాలి ఇంకో దారి ఉన్నాడు అంటే ఆయన తలంపుల ద్వారా మనము నడవాలి ఏమంటున్నా ఆయన యొక్క ద్వారా మనము నడుచుకుంటా ముందుకు వెళుతానంట దేవుడు ఏముంటాడంట కీడముగా ఉంటాడంట న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెడతా తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును మన ప్రవర్తన ఎట్లుంది మన ప్రవర్తన ఎట్లుంది ఎక్కడ ఎట్లా మాట్లాడుతున్నాం మనం జాగ్రత్తగా మాట్లాడుతున్నామా లేదా అని మనం దేవుడుదారంట మనము మన ప్రవర్తన మనం ఎట్లున్నాము మన నడక ఎట్లుంది మన చూపులు ఎట్లున్నాయి మన కంటి ద్వారా చూపులు ఎట్లున్నాయి అవన్నీ మనం జాగ్రత్తగా ముందుకు నడవాలి కాబట్టి మన ప్రవర్తన అంతా జాగ్రత్తగా దేవుడు ఆయన మన ప్రవర్తనని కాచుతాడంట అప్పుడు నీతి న్యాయములను యథార్థను ప్రతి సన్మార్గంను నీవు తెలుసుకుందువు యథార్థంట ప్రతి సన్మార్గము మంచి మార్గము తెలుసుకుంటామంట ఆ మంచి మార్గం ఎక్కడ ఉంది కాబట్టి ఆ యొక్క సత్యము ఆయననే జీవము ఆయననే కాబట్టి మనం ఆయనని తెలుసుకున్నాము కాబట్టి ఈ సమయంలో ఈ దినాలలో భయంకరమనే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు సమయం దొరికితే అప్పుడు మనం దేవుడి ధర మొరపెట్టడం మనము నేర్చుకొని ముందుకి నడుస్తుందంట దేవుడు మనకి జ్ఞానం ఎక్కడ ఏమి మాట్లాడాలో ఎక్కడ ఏమి చేయాలో అని దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపిస్తాడంట కాబట్టి ఇక్కడ అంటుండు ప్రతి సన్మార్గం నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయంలో హృదయం జొచ్చును జ్ఞానము మన హృదయంలో జొచ్చుతుంట ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానమిస్తాడు కాబట్టి ఆ యొక్క జ్ఞానం అంట మనకు హృదయంలో ఉంటదంట ఎట్లుంటదంటే ఒక వాక్యం మనం చదువుతున్నాం కాబట్టి వాక్యమే దేవుడు కాబట్టి ఆ యొక్క దేవుడిని హృదయంలో పెట్టుకొని మనం నడుస్తున్నాం కాబట్టి దేవుడు అంట హృదయంలో నీకు మనోహరంగా నుండును తెలివి అంట నీకు మనోహరంగా ఉంటదంట బుద్ధిని నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును బుద్ధి ఎవరు యేసుప్రభే బుద్ధినిచ్చే దేవుడు ఆయననే బుద్ధినిచ్చే దేవుడు ఆయనే వివేచన కూడా ఆయన ఇస్తాడు కాబట్టి అది ఎక్కువ ఉంటుందంటే మనకి కావాలిగా ఉంటుందంట ఎప్పుడు కావాలిగా ఉంటుంది ఆయన మాటలు మనము అంగీకరిస్తేనే ఆయన ఆజ్ఞలు మన యొద్ధ దాచుకుంటేనే ఆ వాక్యం మనం విని దాని వాక్యానుసరంగా మనం నడిచి వాక్యాన్ని మన జీవితంలో అవలభించుకొని దాన్ని స్వీకరించి ఇతరులకు మనం ప్రకటించాలంట ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో బుద్ధి నిన్ను కాపాడుతుంది వివేచన నీకు కావాలి కాయను అది దుష్టుల మార్గం నుండి మూర్ఖంగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును అదేం చేస్త దుష్టుల మార్గం నుండి అంట మూర్ఖంగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షిస్తదంట కాబట్టి మనం అలాంటి ఎప్పుడైతే మనని ఆ దుష్టుల మార్గం నుండి అంట ఆ మూర్ఖంగా మాట్లాడు చేతుల నుండి దేవుడు మనని రక్షిస్తాడు దేవుడు మనని కాపాడతాడు ఎప్పుడు ఆయన యొక్క మాటలు విని ఆయన యొక్క ఆజ్ఞలు మనము దాచుకుంటానంట దాచుకుని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే దేవుడు మన త్రువ్వలని సరాలము త్రువ్వలని దేవుడు సరాలము చేస్తాడు మన దారిలో దేవుడు మనల్ని కాపాడుతా ఉంటాడు అట్టి వారు చీకటి త్రువ్వలో నడవలని యథాద మార్గంలో విడిచిపెట్టదరు కాబట్టి దేవుడైతే వినరో అట్లాంటి వాళ్ళు ఎట్టుంటారంట త్రువ్వలో చీకటి త్రువలో నడుచుతారంట యథాద మార్గంలో విడిచిపెడతారంట కాబట్టి ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు ఆయన యొక్క మాటలంట మనము అంగీకరించాలంట ఆయన ఆజ్ఞలను మనము దాచి పెట్టుకోవాలంట అప్పుడే దేవుడు అందు జ్ఞానం ఇస్తాడంట వివేచన ఇస్తాడు కాబట్టి దేవుడి అందు మనము భయభక్తులు కలిగి ఉండాలి ఈ దినాలు భయంకరమైన దినాలు ఉన్నాయి కాబట్టి ఈ దినాలు మనం ఏం చేయాలంట దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి మేము అట్లా చేసామంటే మా డూడ్డి దగ్గర పని ఎప్పుడైపోతుందని చూస్తాం చూసినాక మేము ఏం చేస్తాం మేము లోపలికి వెళ్ళి ఆ ప్రార్థన చేస్తా ఉంటాం సమయం పెడతాం దేవుడి దగ్గర ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మేము సమయం పెడుతున్నాం కాబట్టి అందరం మనం అందరం అట్లనే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఆయన మాటలను అంటే మనము అంగీకరించాలంట ఆయన ఆజ్ఞని వద్ద దాచుకోవాలంట ఎప్పుడైతే దాచుకుంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తుంట ప్రతిదీ మనకి తోడై ఉంటాడు ఎట్లా నడవాలో దేవుడు మనకి నేర్పిస్తా ఉంటాడు ఇంకేం అంటున్నాడంటే అదే మూడో అధ్యాయంలో అంటుండు నా కుమారుడ నా ఉపదేశమును మరవకము ఇక్కడ రెండో ధ్యాయంలో అంటుండు మళ్ళీ మూడో ధ్యాయంలో కూడా అంటా నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము ఈ వాక్యం అందరికీ తెలిసినదే కాబట్టి దేవుడు అంటుండు ఈ రోజు నేను అనుకున్నా ఎస్ ప్రభా వాక్యం చెప్పాలని నేను ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు మాట్లాడండి కాబట్టి చెప్తున్నా నేను అన్న అందరికి తెలుసుగా ఎస్ ప్రభా అనుకున్నా అని దేవుడు మనతోనేం మాట్లాడుతున్నా తెలియదు కాబట్టి ఈరోజు మనకి జ్ఞానం లేదేమో నాకే లేదేమో జ్ఞానం దేవుడు నాతోనే మాట్లాడుతున్నా అని నేను అనుకున్నాను కాబట్టి ఇక్కడ అంటుండు నా కుమారుడ నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకునము ఇక్కడనేమో నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞల్ని యొద్ దాచుకుంటుడు ఇక్కడనేమో నా కుమారుడ నా మరవకుము నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకునము నా మరవకుము అంటుడు ఆ యొక్క ఉపదేశం అయిన ఒక అంటుండు ఆ ఒక వాక్యం మనం ఎవ్వరు చెప్పినా మనం వినాలే అది విని దాని ప్రకారంగా నడుచుకోవాలి కాబట్టి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతుండో అని మనం ఏం చేసి అని మనము వినాలి ఆ వాక్యం మనం ప్రార్థన చేయాలి మేమైతే అట్లనే చేస్తాం ఈ రోజు మన వాట్లాడి అనుకో ఆ వాక్యం ఎత్తి ప్రార్థన కాబట్టి మనం అట్లా ప్రార్థన చేయాలి ఇక్కడ అంటా ఉండు ఆజ్ఞలు గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచి సంవత్సరంలోను శాంతి కలగజేయును అవి చేస్తాయంట దీర్ఘాయువును ఇస్తాయంట సుఖజీవంతో గడిచి సంవత్సరంలో శాంతి నీకు ఇస్తాయంట దీర్ఘాయువు ఇస్తాయంట సుఖజీవంతో గడిచి సంవత్సరంలోను శాంతి నీకు కలగజేయును ఇక్కడ అంటుండే దీర్ఘాయువు దేవుడు ఇస్తాడంట ఎప్పుడు ఆయన మాటలకి లోబడినప్పుడే ఇప్పుడు పాత ఇది పాత కాబట్టి అక్కడ ఆది ఆది చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళు ఏం చేసి ఒక్కొక్కరి నాలుగు వందల ఏండ్లు ఐదు ఏళ్ళ ఐదు వందల ఏండ్లు బతికినారు ఎందుకంటే ఆయన మాట విన్నారు వాళ్ళు ఆయన మాట విన్నారు ఆయన మాట విని దాని ప్రకారంగా నడుచుకున్నారు కొంతమంది అట్లా ఉన్నారు కాబట్టి అట్లా ఉన్నా వాళ్ళని దేవుడు అట్లా దేవుడు మాట విని వాళ్ళు నడుచుకున్నా ఏం చేసిన అంటే వాళ్ళకి ఆయుష్ను ఎక్కువ ఇచ్చిందట ఈ దినాలలో ముప్పై ఏళ్ళు రాగానే నలభై ఏళ్ళు రాగానే యాభై ఏళ్ళు రాగానే చాలా చనిపోతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఈ దినం ఇట్లా సహవాసం మనం కూడుకొని ప్రార్థన చేసినాం అంటే దేవుడు యొక్క కృప దేవుడు ఒక కృప దేవుడు మనని కాపాడిన్నాడు ఈ దినం మనకి ఇచ్చినట్టు దేవుడి కృప ఇంతమంది మధ్యలో మనం ముండి మనం ఎంతో మరి దేవుని ఆరాధన చేస్తున్నాం గడిచిన రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా దేవుడు మనని అందులో నుంచి కాపాడిన్నాడు మమ్మల్ని అయితే మనం చేసే పనులు అయితే దేవుడు మమ్మల్ని చాలా కాపాడిండు దేవుడు మమ్మల్ని ముందుకు నడిపించి ఈ రోజు అందరూ ముందు సాక్షిగా నిలబెట్టి మీ మధ్యలో నాకు వచ్చింది నేను చెప్తున్నా ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమంటున్నా మీ మధ్యలో దేవుడు మమ్మల్ని నిలబెట్టి ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిస్తుడు కాబట్టి దేవుడు గొప్ప దేవుడు ఆయన కృప ఉంది కాబట్టి ఆయన మాటలని ఆయనకి మనం ఎప్పుడైతే భయపడతామో అందరం మనం భయపడుతున్నాం కాబట్టి దేవుడు అందరికీ తోడై ఉన్నాడు కాబట్టి అందరినీ దేవుడు కాపాడుతా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దీర్ఘ ఆయువును సుఖజీవంతో గడుచు సంవత్సరంలో ఇస్తుడు చాలా మంది చనిపోయిన దేవుడు ఈ రోజు మనకి దీర్ఘ ఇచ్చిండు సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును శాంతిని దేవుడు కలగజేసిండు శాంతి ఎవరు ఏసుప్రభే కాబట్టి ఆ యొక్క మనలో ఉన్నాడు కాబట్టి ఒక శాంతిని దేవుడు మనకి ఇచ్చినడు కాబట్టి ఇక్కడ అంటుండు దయాను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనేకము దయ ఎవరు దయ ఏసు ప్రభలో దయ ఏసు సత్యం కూడా ఆయనే కాబట్టి ఆ సత్యము ఎన్నడు నిన్ను విడిచిపోనేకము ఎప్పుడైతే మనం ఏసుప్రభుని పక్క పెడతామో దేవుడు మనల్ని విడవడగాని మనం విడిచేస్తాం కొన్నిసార్ కొన్నిసార్ దేవుణ్ణి మనము విడిచేస్తాం ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా దావతులైనా ఏదైనా పెళ్ళిళ్ళైనా ఆ రోజు దేవుణ్ణి ప్రార్థన చేయలేరు కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ అంటున్నాడు దయ సత్యము నిన్ను విడిచిపోని ఒక ఆ దయ సత్యము ఏసుప్రభే కాబట్టి ఒక ఏశప్రభుని విడిచిపోనియకుండా మనం ఉండాలంటే ఆయన విడవడు కానీ మనం మన విడిచి పక్క జరుగుతాం కానీ ఆ దేవుడు మనని విడవడు ఎడబాయాడు ఎన్నడు విడవడు ఎడబాయాడు కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ అంటుండు ఈ యొక్క భక్తుడు అంటుండు దయ సత్యం నిన్ను ఎన్నడు నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకునము కంఠభూషణంగా ధరించుకునము కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనం కంఠభూషణంగా ధరించుకోవాలంటే ఒక వాక్యం రోజు మనం ఏం చేయాలంట మనము చదువుతా ఉండాలి అది జ్ఞాపకము పెట్టుకోవాలి ఆ వాక్యంతోనే మనము నడుచుకుంట మన పనులలో మనము ముందుకు వెళ్ళి పోవాలి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది కాబట్టి చదవాలి ఆ వాక్యం మనము నిమరు ఉండాలి ఆ వాక్యం మనము చదువుతా ఉండాలి కాబట్టి ఇక్కడ అంటుండే శాంతి నీకు కలగజేస్తను దయ సత్యం ఎన్నోడు నిన్ను విడిచిపోనేయకము వాటిని కంఠభూషణముగా ధరించుకోనము నిరుదయమని పలకల మీద వాటిని రాసుకొనము మనము అంటే ఆ యొక్క హృదయమైన పలకల మీద మనకు హృదయమైన పలకల మీద వాటిని రాసుకోవాలి మరి కొన్ని రోజులైతే ఈ బైబుల్ మనకి దొరకదు ఇప్పుడే సమయం ఉన్నప్పుడే మనము దేవుని వెతకడం మనము నేర్చుకోవాలి వాక్యం చదవడం నేర్చుకోవాలి కనీసం టైం ఉంటే ఒక మూడు అధ్యయాలన్నా చదవాలి ఇంకా టైం ఉంటే ఇంకా చదువుతూనే ఉండాలి దేవుడు మనతో మాట్లాడేదాకా మనము చదువుతూనే ఉండాలి ప్రతిరోజు మనము చదవాలి ఆయన యుద్ధ కూర్చొని మనము నేర్చుకోవాలి ఎవరు మనకు నేర్పేరు దేవుడే మనకు నేర్పిస్తది కాబట్టి మనకు ఆశ ఉండి దేవుడి దగ్గర కూర్చొని మనం నేర్చుకుంటున్నంట ఇక్కడ అంటా ఉన్నాడు నీరు ఉదయం అనే పలకల మీద వాటిని రాసుకునము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీ దయ నీవు దయనుంది మంచివాడవని అను ఇక్కడ అంటుండు అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందు నువ్వు దయ మంచివాడమని అనిపించుకుందు దేవుడు ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటేనంట అప్పుడు అంటుండడు దేవుడు వాటిని కంఠభూషణంగా ధరించుకొని నీరుదయం అని పలకల మీద వాటిని రాసుకుంటే అప్పుడు దేవుని దృష్టి అందు మానవుల దృష్టి ఎందు నీవు దయ నుండి మనం మంచి వాళ్ళం అనిపించుకోవాలని అంటే దేవుడు బిడ్డలని మనని గుర్తు వాళ్ళు గుర్తు ఎరగాలి బిడ్డలని వాళ్ళు గుర్తు ఎరిగి దేవుని ఆరాధన చేస్తారు దేవుణ్ణి ఆరాధన చేశారు కాబట్టి అని వాళ్ళు మనని గుర్తెరిగి గుర్తెరగాలంటే మనం ఎవరిని ధరించుకోవాలంట ఏప్రభుని మనము ధరించుకోవాలి ధరించుకుంటున్నట దేవుని ధరించుకొని అప్పుడు ఎట్లుంటామంట వాళ్ళ ఎద్దుట మనము మంచి వాళ్ళమని అనిపించుకోవాలంట అనిపించుకుంటే దేవుడు దేవుడు దేవుణ్ణి దేవుడు మనం అనిపించుకు దేవుడిని మనని అనుకుంటే దేవుడు అంటున్నాడు ఇంకేమంటున్నాడు అంటే ఈ సబుద్ధిని ఆదారం చేసుకునుక మన సొంత బుద్ధిని మనము ఆధారము చేసుకోవద్దంట దేవుడికి దేవుడి దగ్గరనే మనము అడగాలి మన బుద్ధి మన సొంత బుద్ధి కానీ సొంత తెలివే జ్ఞాని సొంత జ్ఞానమే కానీ ఏది మనము ఆదరము చేసుకోవద్దు దేవుణ్ణి దేవుడి మీదనే మనము ఆధారము కావాలి దేవుని మీద ఆధారపడాలి దేవుడి మీదనే దేవుణ్ణే అన్ని మనం అడగాలి దేవుణ్ణే సహాయం కోరాలే ప్రతిదీ అడుగుతేనంట ఇక్కడ అంటా నీ పూర్ణ హృదయంతో ఏహో అందు నమ్మిక ఉంచము నీ పూర్ణ హృదయంతో ఎహోవ ఎందు నమ్మిక ఉంచాలంట కంప్లీట్ గా మనం ఆయన ఎందు మనం నమ్మిక ఉంచాలి ఈ రోజు నాకు చేస్తాడు దేవుడు ఇది చేస్తాడు అని నమ్మిక ఉంచాలి ఓలా మన జీవితంలో కార్యం జరుగుతుందంటే మనదే ఏదో మన లోపల ఏదో ఏదో ఆయస్కారం మన లోపల ఏదైనా పాప ఏదైనా ఉందో తప్పులు మనం ఒప్పుకోవాలి కానీ దేవుణ్ణి మనమే ఏమి అనలేం కాబట్టి మన లోపలనే ఏమైనా మనము సరిదిద్దుకోవాలా దేవుని అడగాలి దేవా ఈశ్వరవా నీకు వ్యతిరేకత ఏమైనా ఉందా నీకు ఆయస్కారం మా లోపల ఏమైనా ఉందా మా చేదు వేరే ఉందా ఏదైనా ఉందా మా లోపల దేవా మాకు మా మనం దేవుని అడగాలి నీ పూర్ణ హృదయంతో ఏహో నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోవాలడ మన ప్రవర్తన అంతటి ఆయన అధికారానికే మనము ఒప్పుకోవాలి ఆయన అధికారానికి ఎప్పుడైతే మనం ఒప్పుకొని మనం ముందుకు నడుస్తామో అప్పుడు ఏమైతేంట అప్పుడు ఆయనని త్రొవ్వలను సరాలము చేస్తాడు దేవుడు త్రొవ్వలని సరాలము చేశాడు కాబట్టి మనం ఏం చేయాలంట దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ రోజు దేవుడు అంటున్నాడు మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటానంట దేవుడు వివేచన ఇస్తాడంట తెలివిని తెలివినిస్తాడంట వివేచన ఇస్తాడంట మరి దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం దేవుడే ఇస్తాడు కాబట్టి అంటున్నాడు అప్పుడేని త్రువ్వలు సరాలము చేశాడంట ఏ పనైనా ఉండని ఏదైనా మనం ఫస్ట్ దేవుడి దగ్గర సమయము పెట్టి ఏసు ప్రభావి ఈరోజు మేము పని చేస్తున్నామని దేవుడి దగ్గర సమయం పెట్టి దేవుడిని ఫస్ట్ మనం అడిగి ముందుకు వెళ్తున్నానంట మన పనిలో దేవుడు సహాయము చేశాడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్నవద్దు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్నవద్దు దేవుడు అంటా ఉన్నాడు మనము జ్ఞానంలో మనము ఎవ్వరము అనుకోవద్దంట జ్ఞాని మన జ్ఞానం మన జ్ఞానం ఏమీ లేదు దేవుడే ఇస్తాడు ప్రతిది దేవుడే ఇస్తాడు కాబట్టి దేవుడే జ్ఞాని కాబట్టి మనం జ్ఞానిని అని అనుకున్న వద్దు ఎందు భయ భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము దేవుడు ఎందు భయభక్తులు కలిగి చెడుతనం అంట విడిచిపెట్టాలంట ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం కలిగి ఎప్పుడైతే ఉంటామో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో చెడుతనని విడిచిపెడతారంట పాపము చేయాలంటే మనిషి మనమే తీర్మానం చేసుకోవాలి పాపము చేయొద్దా లేదో చాలా మంది ఏం చేస్తారంటే పాపం చేసి నన్ను సైతాన్ని శోధించింది అనుకుంటాం కాబట్టి సైతాన్ని ఏం శోధించడం తర్వాత మాట అది దేవుడు మనం సైతాన్ని శోధించింది అని అనుకుంటాం కాబట్టి దేవుడు ఇక్కడ అంటుండి మనం మనం అనుకోవాలి ఏమనుకోవాలంటే ఏసు మరి మనం తీర్మానం చేసుకోవాలి ఏం తీర్మానం చేసుకోవాలి ఇది పాపము ఇది చేయొద్దు దీని దగ్గరికి పోవద్దు అని మనం తీర్మానం చేసుకుంటే దానికి దగ్గరికి మనము పోలేం కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు ఏమంటున్నాడంటే ఇక్కడ అంటున్నాడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్నవద్దు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము దేవుడు ఎందుకు ఎప్పుడైతే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రం ఒక పాపానికి చోటు ఇయ్యరు ఆయన భయభక్తులు కలిగి ఉన్నోలే ఆ పాపానికి చోటు ఇవ్వలేరు కాబట్టి ఆయన భయభక్తులు కలిగి మనం ఉన్నము కాబట్టి ఇంకా మనం ఉండాలా ఇంకా దేవుడి ధర జ్ఞానం వెతకాలి ముందుకు మనము వెళ్ళాలి అప్పుడు ఈ దేహానికి ఆరోగ్యం ఇస్తాట ఈరోజు మనం చాలా మంది అనుకుంటాం ఎందుకు మాకు ఆరోగ్యం వస్తలేదా అని అనుకుంటాం ఆరోగ్యం లేదా అనుకుంటాం కాబట్టి ఈ దేవుడు ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటేనే మనకి దేవుడు ఆరోగ్య అని కాబట్టి మనము దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉంటానంట ఆరోగ్యం ఇస్తాడంట నీ ఎమ్మకలకు సత్వ నీ ఎమ్మకలకు బలము కలుగుతుంది ఇంకేమంటు నీ రాబడేంతటిలో ప్రథమ ఫలమును నీ ఆశలో భాగం ఇచ్చి ఏ ఇక్కడ ఏమంటు నీ రాబడేంతటిలో ప్రథమ ఫలమును నీ ఆశలో భాగం ఇచ్చి జనపరిచము అంటుండు ఆనాడు శిష్యులు ఏం చేశారు అంటే మరి వాళ్ళు విశ్వసించి ఏకంగా ఉండి ఆస్తులు అమ్మేసి ఎవరికైతే లేవో వాళ్ళందరికీ సమష్టిగా పంచి పెట్టిరు అమానంగా ఉన్నారు ఈరోజు అట్లా లేరు కాబట్టి ఆనాడు శిష్యులు చేసిరు ఈరోజు కూడా మనకు మనం కలిగింది మనము ముందుకెళ్ళి మనం కూడా ముందుకెళ్తే దేవుడు ఇక్కడ కార్యము చేశాడు ఇలాంటి దాంట్లో మనం కూడా ముందుకు వెళ్ళి మనం సహాయము చేయాలి అప్పుడు నీ కోట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందంట ఎప్పుడు దేవుడి మాటలు దేవుడు ఉపదేశమును మరవక ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొన్నము అప్పుడే దేవుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును కొట్ల అంటే మనకు హృదయంలో ధాన్యం అంటే వాక్యము సమృద్ధిగా ఉంటదంట నీ గానుగోల నుండి కృత ద్రాక్షరసం పైకి పొర్లి పారును నీ గానుగోల నుండి కృత ద్రాక్షసము పైకి పొర్లి పారును ఆ యొక్క సత్యం మన హృదయం నుండి బయటికి వస్తుంది కాబట్టి ఒక సత్యమే ఈశ్వరు కాబట్టి ఆయన ఆత్మతోను మనం సత్యంతో ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ యొక్క సత్యమే దేవుడు కాబట్టి దేవుడి మనం ముఖ్యంగా ఈ రోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే దేవుడి మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవుడి మనం భయభక్తులు కలిగి ఉంటేనంట దేవుడు మనకి తోడై ఉంటాడట దేవుడు మనకి తోడై ఉంటాడు కాబట్టి ఆయన భయభక్తులు కలిగి ఉండి ఉంటేనంట దేవుడు మనకి తోడై ఉంటాడు ఇక్కడ ఇక ఇంకే మండు అదే పదకొండవ వచ్చిన మంటుడు నా కుమారుడా యహోవో శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపినకు విసుకవద్దు యహోవా శిక్షిస్తాడా దేవుడు శిక్షి శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపినకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుడు గద్దించు రీతిగా యహోవో తాను ప్రేమించే వారినే గద్దాడు మనల్ని ప్రేమిస్తుడు కాబట్టి మనం చాలా మంది మనకు ఎందుకు శ్రమలు ఈ కష్టాలు ఎందుకు అనుకుంటాం శ్రమ కదా దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ రోజు నీకు శ్రమ లేదంటే దేవుడు దేవుడు మనకు లేనట్టబట్టి ఇక్కడ అంటు మనకు శ్రమ ఉంటేనే దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు అంటున్నాడు తన్ ఇక్కడ వాక్యం అంటుంది తండ్రి తనకి ఇష్టడైన కుమార్ని గద్దించు రీతిగా యహో తను ప్రేమించి వారినే గద్దును దేవుణ్ణి ప్రేమించు వారినే గద్దిస్తాడంట కాబట్టి ఆయన గద్దింపునకు మనం విసు గద్దంపునకు ఆయన శిక్షకు మనం విసుకవద్దంట ఆయన గద్దింపునకు మనము విసుకకుండా దేవుడు మాట వినాలంట ఈరోజు మనల్ని ప్రేమిస్తూ మనకు శ్రమ వచ్చిందంట దేవుడు మనని ఆ శ్రమ నుంచి తప్పించుకున్న మార్గం కూడా ఆయనే చూపిస్తుంటాడు ఆయనే చూపిస్తుంటాడు కాబట్టి ఆయన ఎందు మనము ఈరోజు భయభక్తులు కలిగి ఉండాలంట భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తోడై ఉంటాడు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన నడిచే మార్గంలో ప్రతి దాంట్లో దేవుడు తోడై ఉంటాడు అదే ప్రసంగిలో అంటున్నాడు లాస్ట్ ప్రసంగి ప్రసంగి పన్నెండో అధ్యాయము పదమూడవ వచనం ప్రేమ అంటున్నాడే ఇదంతయ్యూ వినిన తర్వాత తేలిన పలితార్థం ఇదే దేవుని అంది భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుతుండవలను మానవ కోటికి విధియే విది విధియే విది అని ఇక్కడ అంటూ ప్రసంగి అంటున్నాడు నేను ఇది ఒక పది సంవత్సర అంటే నేను వాక్యం రోజు చదువుతున్నా కానీ పది సంవత్సరాల క్రితము నేను బైబిల్ స్టడీ ఉన్నప్పుడు అన్న చంద్రశేఖర్ అన్న ఒకసారి ప్రసంగి గ్రంథము సైలెంట్ గా చదవండి అని చెప్పినాడు ఆ బైబల్ స్టడీలో నేను వినే అంటే ఈ ఒక పన్నెండు ఆ రోజు మొత్తం ఈ పుస్తకం చదివిన ఈ ఈ యొక్క పుస్తకం నేను మొత్తం చదివిన చదివితే దేవుడు ఎట్లా మాట్లాడిన అంటే అంత మంచి మాట్లాడు ఈ యొక్క భక్తుడు అంటుండు మొత్తం వ్యర్థమే అంటుండు సమస్తం వ్యర్థమే సూర్యుడి ఏం చేసినా వ్యర్థం అన్ని వ్యర్థం వ్యర్థం ఆ రోజు అన్న ఎన్నాడు చదవండి అంటే నేను వచ్చి చదివిన అప్పుడు పది సంవత్సరాల క్రితం జ్ఞాపకం ఉంది అయితే చదివినా చదివితే దేవుడు ఇక్కడ దేవుడు ఎంత బాగా మాట్లాడిన అంత మంచి మాట చాలా అర్థమైంది కాబట్టి ఇక్కడ అంటా ఇక్కడ నేను ఈ రోజు అనుకుంటున్న నేను వాక్యం చెప్పాలా దేవుడు అంటే దేవుడు అతను అదే మాట్లాడుతున్నాడు ఇది ఈ వాక్యం అంటుడు మనిషికి మానవ కోటికి విధి ఏముంది దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండటమే కదా దేవుడు ఎందు కలిగి ఉండుట ఆయన కట్టడాలను అనుసరించి నడుచవా నడచవలని మానవ విధి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వాళ్ళని మానవ విధి అని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి నేను అనుకుంటున్నాను ఏసుప్రభా మరి నాతో ఈరోజు నేను మాట్లాడ నేను వాక్యం చెప్పాలి యశ్వ్రభా నేను దేవుడు అని ప్రార్థన చేస్తా దేవుడు నాకు చూపించిండు దేవుడు అతను మాట్లాడతా చూపి ఇది మా చెప్పమని నేను అదే చెప్తా నేను ఏశ్వభ ఇది అందరికీ వాక్యం తెలిసినదే కదా అంటే మాకు ఎవరికైనా జ్ఞానం లేదో అన్న మాతను మాట్లాడుతున్నావు మేము భయభక్తులం ఎవరం లేమోమో అని దేవుడు మాతను ఈ రోజు మాట్లాడుతుండేమో అని నేను అనుకున్నా కాబట్టి దేవుడు అంటాడు ఈ భక్తుడు అంటుడు ఇదంతా ఇవి విన్న తర్వాత తేలిన ఫలితార్థము దేవుడి అందు భయభక్తులు కలిగి ఉంటుంది ఈ దినాలలో మనకు దేవుడి భయభక్తులు కలిగి ఉండాలి ఈ దినాలలో మన దేవుడి అందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనని కాపాడుతా ఉంటాడు మరి ఏది మనం భయపడడానికి ఇవి లేదు మనం భయపడడానికి లేదు దిగులు పడడానికి ఇవి లేదు కాబట్టి ఆయన ఆజ్ఞలను ఆయన ఆయన మనం అనుసరించి ముందుకు నడుస్తుందంట అప్పుడు దేవుడు ఏం అంట దీర్ఘ ఆయువును సుఖజీవంతో గడుచు సంవత్సరంలో శాంతిని దేవుడు మనకి కలగజేసి దేవుడు ముందుకి నడిపిస్తాడంట ఈ భయంకరమైన దినంలో మనని దేవుడు కాపాడతాడు ఎందుకు కాపాడతాడంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మాటలు విని ఆయన మాటలు విని దానిని అంగీకరించి ఆజ్ఞలను ఆయన ఆయన ఆజ్ఞలను మన యొద్ దాచుకుంటే అప్పుడు దేవుడు మన దాచుకొని దాని ప్రకారంగా నడుచుకొని అది మన జీవితంలో అవలభించి ఇతరులకు మనం ప్రకటిస్తే దేవుడు ఆయన ఏది భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని కాపాడతాడు ముందుకి నడిపిస్తుంటాడు మనకు మన సమయం వేస్ట్ చేయకుండా దేవుడు ముందుకి నడవాలి అయితే నేను మాకు తెలిసిన అంకులు అంకుల్ పాస్టర్ నేనేం చెప్పిన అంటే అంకుల్ మరి ఈ వాగ్దనాలన్నీ గ్రంథ వాగ్దనాలన్నీ మనే వాగ్దనాలు గ్రంథ వాగ్దనాలన్నీ మనే కదా అంకుల్ మరి వాగ్దానం ఎందుకు ఇస్తున్నారు అంకుల్ సంవత్సరం ఒకసారి వాగ్దానం ఇస్తురు కదా అని అని అంటే అంకుల్ అన్నాడు కాదు నాన్న అని చెప్పి విన్నాడు అయింది ఏం అంటే నెక్స్ట్ సంవత్సరం నుంచి అంకుల్ ఆ వాగ్దానాలు చేస్తాడు ఎవరికి పంచి ఆ వాగ్దానాలు చేస్తేలాడు ఎవరికి పంచి మళ్ళీ క్యాలెండర్ల మీద కూడా దాన్ని ఏమంటే బొమ్మలు పెట్టి సిల్వర్ ఎట్లా కొడతారు ఆ నాకు అట్లా చూస్తుంటే నాకు బాధ అనిపించి నేనన్నా ఈస్ప్ర బొమ్మ కాదు కదా అంకుల్ అని అడిగిన అడిగిన ఎస్ట్రో బొమ్మ కాదుగా అంకుల్ అంటే ఆ యా అవును బొమ్మ కాదు అవునమ్మా అన్నాడు ఆల్రెడీ ఇప్పటికి ఆ సంఘంలో ఉంది శిల్వ అయితే కాదమ్మా అవునమ్మా అని అన్నాడు అయితే ఇప్పుడు ఆయన క్యాలెండర్ల మీద ఏమంటారు ఆ ఏం కొడతలేడు కొట్టిస్తలేడు జస్ట్ వాక్యమే ఇవే చేస్తా ఉన్నాడు కాబట్టి నేనన్న అంకుల్ గ్రంథ వాగ్దనం ఎప్పుడైతే నేను మాట్లాడి చెప్పి అనే కూడా అడిగి కూడా నాలుగైదు సంవత్సరం చేయన వాగ్దానలే చేశారు సంవత్సరం ఒకసారి ఇస్తున్న వాగ్దానము ప్రతి సంవత్సరం కొసరా తీసిన వాగ్దనమే రోజు చదువుతారు కానీ దేవుడు అంటున్నాడు గ్రంథ వాగ్దనాలన్నీ మనవే అంటున్నాడు కాబట్టి అంకులు అన్నాడు గ్రంథ వాగ్దనాలన్నీ మనవే అని అంటు అని నేను అడిగిన అడిగితే అంకులు ఏం చేసిందంటే అవునమ్మా అని ఆయన గమ్మునైపోయి ఆ వాగ్దనాలు ఆయన చేశాడు అనమాట కాబట్టి ఇక చూడు ఆయనకు అర్థమైంది ఈమె ఆయన ఇన్నాడు ఆయన విన్నాడు కాబట్టి అర్థం చేసుకున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు దేవుడు భయభక్తులు కలిగి ఉండి మనం ముందుకు నడిస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు దేవుడు విజయాన్ని విస్తాడు కాబట్టి ఆయన మాటలు వినాలంట నడుచుకుంటే దేవుడు మనకి తోడై ఉంటాడు దేవుడు మనని కాపాడతాడు చిన్న వాక్యం సాక్ష్యం దేవుడు దించిన స్తోత్రం పరిశుద్ధుడు మైమల రజానికి రజానికి ఏసు కృష్ణజానికి వందనాలు తండ్రి వాక్యంధర మీరు మాతను మాట్లాడినా దేవానికి వందనాలు దేవానికి స్తోత్రం దేవ వాక్యాంతరంగా జీవించాలని అందు భయభక్తుల జీవితం మాకు దయచేసి నీ యువకు రుపులమంలో భద్రపరచుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవ మీరే మాతను మాట్లాడినా దేవానికి వందనాలు చెల్లిస్తూ ఏసు కృష్ణున్నాం తండ్రి లు ఎక్కడున్నాయి మా ప్రభా దేవాసి మా ప్రభా ప్రతి ఒక్క దాన్ని చూసి మేము దేవ ఆశయపడదు మా ప్రభా నా కుమారుడ నా ఉపదేశం దేవా గైపురమని చెప్పారు మా దాన్ని పల్వకాల మీద రాసుకోమని చెప్తున్నారు మహాప్రభ దేవమ కనులు తెరవండి మహాప్రభ ప్రతి ఒక్క దాన్ని మేము గ్రహించలేన సాయం చేయండి మహప్రభ ప్రతి ఒక్క నిన్ను ముందు నడిపించి మేము వెళ్తాకు సాయం చేయండి మాప్రభ అందరినీ దించి ఆశ్రంచిందని స్తోత్రం మహాప్రభ నీకేమైనా ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభ యుగ యుగంలో దేవాయస్మ ప్రభ మీరే గొప్ప దేవుడు మా ప్రభా నీకేమైనా చెల్లాల మా ఎందుకు పనికిరానంటే వారం మా ప్రభ దేవాయస్మ ప్రణి పనిముట్టిగా చేసిన దాన్ని పట్టిస్తూ ఉత్తరాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సిస్టర్ ని బ్రదర్ దేవాయస్మ ప్రభ మీరే సాయం చేసిన దాన్ని పట్టిస్తూ ఉత్తరాం మా ఇంకా గొప్పగా ఎదిగి అనే పఠిస్తూ ఉం మా ప్రభాస్ మా ఇది వెయ్యి రోజులు అయింది అంటే దేవాయస్మే మా ప్రభావం నీ యొక్క కృపచేతనే మా ప్రభావ ఇంకా నడుస్తుందంటే నీ యొక్క కృపచేతనే మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మామూలు స్తోత్రం మా ప్రభా మీకే తోడైన దాన్ని వందనా స్తోత్రాలు దేవా ముఖ్యంగా మా ప్రభా రేణుక సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా దేవ ఒక్క నరం ను దేవాయస్మి మీరు మా ప్రభా ఇంకా గాయంలో చేత దేవాయస్మే ఎవరు స్వస్థతుంది మా ప్రభా స్వస్థపరిచే హో నేనని చెప్పారు మా ప్రభా మీరే ముట్టి స్వస్థపరచండి దేవ ప్రతి ఒక్క నరం బ్లాక్ ను తీసివేయండి మా ప్రభా మరొకసారి దేవా హయసింహ ప్రభు ఎటువంటిది లేకుండా సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క టెస్ట్ లో వెళ్ళిండగా దేవా హయాసి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవా వారికి దేవ సాయం చేయండి నమ్మిన బిడ్డలు మా ప్రభా దేవాయసింహ ప్రభా నా ఎందు నిలిచింటే నేను చెప్పారు మా వాళ్ళు నీ అందరు నిలిచినారు మా ప్రభ ఫలింపజేయండి అలాగే మా ప్రభ వాళ్ళ పాప గురించి ప్రాణిస్తుంది మా ప్రభా గురించి ప్రాణిస్తున్నారు మా ప్రభావా పిల్లలకు దేవాయసిమాప్రభ ప్రతి ఒక్క దాంట్లో దేవా మీ కాపుదలు దాచండి మా చిన్న పిల్ల మా ప్రభా ఏమి దేవా మా ప్రభా మీరే రక్త ప్రోక్షణ దాయిచ్చండి వ్యాధి నుంచి దేవా ప్రతి ఫీవర్ నుంచి దేవా విడుదల దాయచేయండి మా ప్రభు ఎక్కడ హాస్పిటల్లో వెళ్ళినా దేవా కృపక్ష్యత బాగా వచ్చిన మా ప్రభా విడుదల దాయి చేయండి మా ప్రభావం ప్రతి ఒక్క సాతాను శక్తిని క్రీస్తున్నా గద్దిస్తున్న మా ప్రభావ మీరే తోడు అయిందండి మా ప్రభా బిడ్ బిడ్డ పట్ల దేవా అలాగే రామచంద్ర గురించి ప్రాణించిన మా ప్రభావ ప్రతి ఒక్క క్యాన్సర్ గడ్డ నుంచి విముక్తి చేయండి మా ప్రతి ఒక్కటి క్యాన్సర్ గడ్డ ఉంది మా ప్రభావ తీసుకుండా ప్రతి ఒక్క మైండ్ లో దేవాల మీరు ఎటువంటి దేవాలు లేకుండా స్నాయం చేయండి మా ప్రభావ రక్త ప్రోక్షణ దాయి చేయండి మా మీరే తోడు అయినండి మీ పరిశుద్ధ శక్తితో నింపండి మా ప్రతి ఒక్క దాంట్లో మీరు ఉండండి నడిపించండి మా అలాగే మా జాబ్ గురించి ప్రాణిస్తున్నాను మా ప్రభావ నేను ఇక్కడ వెళ్ళిన దేవాయశ్ని కాపుదేయండి మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో దేవా నీకు దేవా మీరు ముందుండి నడిపించండి మా ప్రభావ ఇంటర్వ్యూలో దేవా మీరే సాయం చేయండి మా మీరే చూడండి దాన్ని వందన స్తోత్రాలు దేవా ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క పేరు పేరు దేవించి ఆశరించండి మా ప్రభా సేవ దేవాయశ్ మా బలంగా చేయడానికి సాయం చేయండి మా మీరే తోడైన దాన్ని బట్టి వదనా స్తోత్రాలు దేవు ఇక్కడ ఉన్న చిన్న కుటుంబం దేవా దేవించి ఆశ్రయించండి మా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎటువంటి కలతలు ఉన్నాను దేవా ఏసుక్రీష్ణ గద్దిస్తున్నా మా ప్రభా కళతలు వెళ్ళట సాయం చేయండి మా మీకు రక్త వృక్షం ప్రతి ఒక్క కుటుంబంలో దేవా మీరే కాప్ద దయచేయండి మరి మీకు దేవదూతలను కవలించండి ఇంటి చుట్టుముట్టు దేవాయసి మీరే సాయం చేయండి మా ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డలో ఉంటాకు సాయం చేయండి మా ప్రభా దేవాయసి మా నిన్ను సేవింపక ఉండకుండా సాయం చేయండి బాబు నేను ఎవ్రీ టైం సేవించాలా ప్రభా నీతో మేము ఉండాలి మా ప్రభా నిన్ను పోలి మేము నడుచుకుంటా సాయం చేయండి మా ప్రభా మీరే మా గొప్ప దేవుడు మా ప్రభా ఈ యొక్క కుటుంబంలో ప్రతి దాంట్లో మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్న స్క్రీస్ పెట్ట వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మేన్ నాయర్ అందరికి సరే బే ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు ఒక మా ప్రియ పర్లోకు తండ్రి నీకు ఎంతో నిన్న నేను నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవ సర్వనతుడా మీకు ఎంతో వందాలైనా ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని అందరినీ సృష్టిగా తాపడానికి ఈ రాత్రి కాల సమయనైనా మీకు సన్నిధిలో సమయం కలిపి భాగ్యాన్ని కృపణ మాకు మీరు మాతో మాట్లాడే మమ్మల్ని మీకు ప్రతి దశలోనైనా మీ బయనితో భక్తితో మేము నచ్చుకోలే ప్రవ అయినా ప్రతి దశలోనైనా మీ ఆనుకూలమే రీతిగా మీ మాటను మా హృదయమైన పలకలు మీరు రాసుకోవాలా మీ వాక్యమే మాకు జీవం వేసే ప్రభావ మీ జీవంతో మమ్మల్ని నింపి ప్రభావ మమ్మల్ని జీవింప జీవన ప్రాదిష్టమైనా మీ వాక్యం బయలుదేరినప్పుడే వెలుగు కలుగుతుంది ప్రభావ చీకర శక్తులు పటాపంచలైపోతే ప్రభావ స్వస్థత కలుగుతుంది ప్రభావ ఆ వాక్యాన్ని స్వీకరించి మా హృదయాలు బలపరచుకున్నాయినా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్న అయినా నీకేస్తే స్తోతాలు అర్పించుకున్న ఆ రీతిగా ప్రభావ తండ్రి రెండు కలిగించి మేము ప్రార్థిష్టమైనా మీ కృపలో మరోసారి మీరు జ్ఞాపం చేసుకున్నైనా కల్వరిసిల్లోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ ఆ హార్ట్లో ఉన్న ప్రతి నొప్పిని ఏసు క్రీస్తులో గద్దిస్తున్న ప్రతి చీకటి శక్తిని ఆ హార్ట్ నుంచి ఇప్పుడే విడిచిపెట్టి బడికినా నజరుడైన ఎక్కడ చీకటి ఉందో ప్రభా అ మీ వెలుగును ప్రసరింపచేయండి ప్రతి అవయానికి సమృద్ధి జీవాన్ని ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నామూనా ప్రతి అవయానికి స్వస్థపరచండి సమాధానం దచ్చి మన ప్రాదిష్టమైన సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం వేసుకరిస్తున్నాము విశ్వాసాన్ని బలపరచండి స్థిరపరిచి నూతనంగా అభిషేకించే సేవలు బలంగా వాడుకోండి మీరు ప్రభావ మీకు గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రాదిష్టం ప్రభావ విశ్వాసం ఇంకా మీరు బలపరచమని ప్రాదిష్టమైన ఓ దేవాతి దేవ అనుమానాలు ఎత్తున ప్రతి చీకర్ శక్తి నేసిన బంధిస్తున్నాం అలరియా గొప్ప కార్యం జరిగించమని ఆ రీతిగా ప్రభావ రామచంద్ర గురించి మేము ప్రార్థిష్టమేనా ఓ దేవాత దేవ బిడ మీ తాకనే ప్రవాహం చేసిన ప్రతి పాపం క్షమించండి కనికరి చూపించండి అయినా గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు వేస్తాయి మీరు ఎవరి పాపములు క్షమిస్తారు వారి పాపలకు క్షమింపబడితే అన్నారు ప్రవాహ బిడ పక్షంగా క్షమించండి కనికరించమని ప్రార్థిష్టమైనా నా దేవా క్యాన్సర్ రోగాన్ని వేస్తూ క్రీస్తున్నా గద్దిస్తున్న క్యాన్సర్ రోగమా ప్రతి బ్యాక్టీరియా వేస్తా ఆజ్ఞాపిస్తున్నా శరం ఇచ్చిపెట్టి హీలింగ్ ప్రకటిస్తున్నాం స్వస్థపచ్చండి అది బ్యాక్టీరియాని కాల్చేయండి ప్రభావ సంపూర్ణ హీలింగ్ దయచేయండి ప్రభ ఆయన స్వస్థ మరొక అవకాశం పెట్టుకు కనుగరించండి సంపూర్ణంగా మీకు సమర్పించుకుని మీ కొరకు జీవించాలని సాయప్రమని ప్రార్థిస్తాను భార్య రక్షించుకుని బలపచ్చమని ప్రాదిష్టమైన మీ జీవంతో నింపండి ప్రవ్వ ఎక్కడ చీకటి ఉందో అతను మీకు వెలుగును ప్రకాశింపజేయండి స్వస్థ పచ్చ హీలింగ్ దయచేసి డిశ్చార్జ్ చేసిన త్వరగా లేవనైతే మీ కొరకు సాహసం ఆ రీతిగా ప్రభావ నా తండ్రి గురించి మీ ప్రాధిష్టమైన అప్పుడే మీ గ్యాప్ కొన్ని చేసుకుని హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటుండగా ప్రభావ నా తన్న ఏసయ్య మీరు పొందిన గాయాలలో స్వస్థ పెంది ప్రభావా అక్కడ న్యూమోనియాని ఏసు క్రీస్తుల గద్దిస్తున్నా ప్రతి బ్యాక్టీరియా బడికినా నచన ఏసు క్రీస్తుని కాజ్ఞాపిస్తున్నా ప్రతి న్యూమోనియాని ఏసం ఇప్పుడు కాలిపోను కాక బ్యాక్టీరియాని కాల్చేయండి ప్రభావ సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్న నమూనా ప్రతి అవయాలను సంపూర్ణంగా స్వస్థ దేయండి ఎక్కడ చీకటి ఉందో ప్రభావా ఆ చీకటి తొలగించడాన్ని వెలుగును ప్రకటింపచేయండి ప్రతి అవయాన్ని ముట్టి తాకి స్వస్థపరిచి మీ కొరకు సాక్షన్లు పెట్టుకోమని ప్రాదిష్టమైన బిడ్డ చెట్టు మీకు కంచి పెట్టిన త్వరగా డిశ్చార్జ్ కావాల ప్రతి మోసం నుంచి తప్పించండి ప్రభావా మెడిసిన్లు మీ రక్తాన్ని ప్రోక్షింపొచ్చి సంపూర్ణ హీలింగ్ దయచేసి మీ కొరకు సాహసం పెట్టుకుని అయినా బలపరచండి ప్రభా నీకే వందాన్ని రీతిగా స్వరాజ్య దగ్గర నుంచి ప్రాదిష్టమైనా నా దేవ మంచి జాబాన్ని గురించమని ప్రాదిష్టమైనా సమస్తం మీరు అనుగ్రించే గొప్ప దేవుడు ప్రభావ నా తల్లి నీకే వంద విశ్వాసాన్ని బలపరచండి మంచి జాబాన్ని గరించండి సహాయపడండి నూతనంగా అభిషేకించి మీ సేవలు బలంగా వాడుకుని తన హృదయ మీరు తీర్చమని ప్రాదిష్టమైన బ్రదర్స్ అసలు అందరూ ఆశ్రయించండి ప్రభ నా దేవ మా పాపం క్షమించి మీ కృపలో మమ్మల్ని మీ కొరకు శాసన పెట్టుకోండి రాకడ్ తొలగుంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ఆత్మల కొరకు మీ భారం కలిగి ప్రభా సువార్త ప్రకటించాలా ఆ రీతి మమ్మల్ని నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిష్టాం తండ్రి ఆమె దర్శన కాలం అంతా మీ ఇష్టమైన ప్రభుత్వం పరమైనటువంటి ప్రభుత్వం మీకు రాజు పక్కడానికి వండడానికి తండ్రి ఇంతవరకు సజ్జీల మీద పెట్టి రాత్రి కాల సమయంలో మీకు ఎంతో ఆరాధించుకుంటున్నట్టు కాస్త చెల్లించుకుంటుంది రాత్రికాల సమయంలో మాకు మాట్లాడడానికి మొదలైన మీరు వైభవం కలిగిన జీవించాల ప్రాభా ఇంకా ఎక్కువ సమయం గడపల ప్రాభామించి జ్ఞానాన్ని వివేచనం పొందుకోవాలండి ఈ జ్ఞానం లేకుండా దాని శక్తిని సహాయం లేకుండా మేము చేయలేం కాబట్ కాబట్టి కానీ మీదనే ప్రతి విషయం మేము ప్రతి విషయం కొడితే మీదనే పూర్తిగా ఆధారపడిన ప్రాభా మా సొంత తలంపులు దేవుడు మీకు సమాజం ఇక సమస్తము సాధ్యమే ప్రభావం కాబట్టి తల్లి మీద నీ ఆధారపడాలా నీ కొరకే జీవించాలా ప్రభు నా తండ్రి నేను ప్రతి పనిలో నీ సహాయాన్ని కోరాలా నీ వాక్యాన్ని దివారాత్మ కూడా ధ్యానించాల ప్రభావం తండ్రి మీరు భయంకరమైన బిడలలో మేము సహాయం చేయండి ఒక భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభావ పాపం కూడా తండ్రి క్లాస్గా మారిన రోజుల్లో మేము ఉంటున్నాం తండ్రి ఆయన మా ఆత్మీయలను కాపాడుకోవాలి మా నీ వాక్యాన్ని మీరు చెప్పాలా నన్ను మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం ఒక ధ్యానంగా ఇచ్చమని ఉన్న ఉన్న సందర్భాల్లో ప్రాభ లే తండ్రి మేము మీకు ఎక్కువ ఈ సమయాన్ని ఇవ్వలేని వలన మేము ఉంటున్నాం ప్రాబ్లం మా సంపకాలకే మేము ఎక్కువ సమయాన్ని కేటాయించుకునే వారిని ఉంటున్నాం ప్రాబ్లం మమ్మల్ని క్షమించండి నా తప్పులు మన్ని ఇచ్చండి మీకు నూతన విజయవంతో నూతన మమ్మల్ని బలపరచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి నా ఫ్రీని ప్రతి ప్రార్థిస్తుంది ప్రార్థిస్తున్నాను ప్రాబ్లం మీరు చేసుకోవాలి నా ప్రాభ ఆర్టీకలపై ప్రతి బలహీనతల నుంచి విడిపించండి ప్రాబ్లం నా తండ్రి ఏదైతే కుట్టిన దేవుడు ప్రాబ్లం అతన్ని నైనా పెయిన్ ఉందో ప్రభావం తెలుస్తున్నా ఉంది కలిగించండి ఆ పొవ మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి పాటలు ఎటువంటి ప్రాబ్లం ఉండగా ఫీల్ ప్రభుత్వం అతన్ని మీరే నైనా సంపూర్ణ ప్రతి గాయాన్ని కట్టే దేవుడు ప్రభావం కట్టమని ప్రార్థిస్తున్నాం మని మహిమ పరంగా మీ సాక్షిపెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడి మీకు ఆకుని నింపండి మీకు మహిమ పరంగా సాక్షులు మీరు పెట్టుకోండి మీ పరిచయంలో వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండి అతని మీ గొప్ప దేవుడు స్వస్థపరిచే దేవుడు ప్రభావ మీరే కార్యం జరిగించండి అదే రీతిలో రామచంద్రగరిని బట్టి మీరు చంద్రం కావాలి రామచంద్రదేవి ప్రార్థన చేసుకోండి తన క్యాన్సర్ గారితో బాధపడుతుండగా ప్రభావంగా కలికరించండి తను ప్రతి క్యాన్సర్ కనుక ఇస్తున్నామని తొలగిపోవాలా ప్రభావం తండ్రి తన తొందరగా బయటపడాల ప్రభావ మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి ఆయన మీరే కార్యం జరిగించండి అప్పుడు అది స్వస్థపరచండి తను చేసిన తప్పులు ఏమంటే క్షమించండి మందించండి తండ్రి మీరు సంపూర్ణంగా స్వస్థపరిచి మీ సాక్షిని నిలబెట్టుకోండి ఇటు మనకి కావాల్సిన ఆదరణ తీర్చండి ఆయన క్యాన్సర్ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ప్రోగ్రాం మీరు తండ్రి ప్రతి విషయంలో తోడుగా ఉండండి మనకు కావాల్సిన ప్రతి అవసరత మైండ్ లో తీర్చండి ప్రోగ్రామ్ అదే స్వరాజర్ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అన్న విషయంలో మీకు ఒక కార్యం జరిగించండి నా తండ్రిని ఆయన దీన్ని ఆశ్రయించే వరకు ఏమీ కనుగోలు ప్రేమించిన బిడ్డలకు మీరు ఆచించిన మేలు ఎంతో శ్రేష్టమైన నమ్మకం కాబట్టి తండ్రి ఆ శ్రేష్టమైన మేలును తండ్రి ఆమెకు మీరు అనుగ్రహించండి ఒక ఉద్యోగం ఉద్యోగం చేయండి తర్వాత మీరు మీ సాక్షికంగా నిలబెట్టుకొని తల్లి అవసరం దూరవుతండి మీరు జ్ఞాప్యం చేస్తే ప్రతి ఒక్కటి మీ మహమేశ్వరులను తీర్చండి ఈ సేవలో బహుబలంగా వాడుకోమని ఆధిస్తున్నాం అదే రేపు ప్రాబ్లం మీరు మీరు మీరు మీరు మీరు మీ జ్ఞాప్యం ఇన్ఫెక్షన్ అంతటి నుంచి తొలగించండి మీరు మీ రక్త ప్రొక్ష్ణ చేయండి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి బాబా త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి రోజు చేయమని ప్రార్థిస్తుంటండి ఇంకా బాబా ఈ ప్రజల్లో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ మీకు జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబంలో మీ పనులకు శాంతి సమాధానం దయచేయండి ప్రతి ఒక్కరు ప్రభావనికి సాక్షులు ప్రతి ఫోటో జీవించడానికి దయచేయమని ప్రతి ఒక్కరి తండ్రి మీద సిద్ధపడి అనేకర్షకృతంగా అనుగ్రహించాను మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ వాక్యం ద్వారా మాట్లాడడం ప్రభా దివరాత వాక్యం ధ్యానం చేసి మా ఉద్యమంలో తనంలో బాస్యంగా మా ఉద్యమంలో ఉండాలా ఈ వాక్యం అంటే జీవం ఈ వాక్యం నా దీవానికి వెలుగు వేసు ఈ వాక్యం మనం వెలుగు జీవం వచ్చింది జీవింప ఈ వాక్యం అనేక దేవాల ప్రభా స్వీకరించగా వెలిగించబడాలా అలాగా ధన్యత మా అందరూ దచ్చని మాకు నా దీపానికి మీ ఆయాస్కారం మనం విడిపించలేసు ప్రభ నా దీవానికి స్థుతం చేసినాం నా దీవా మన తల్లి ఇంతవరకు వాక్యం నడిపించినాం నీకు వందలు చేస్తున్నా యశుప్రభ నా ప్రభానికి స్తృతం వేసుప్రభ వాక్యమే జీంప చేసిన కనుక అనేక ఉద్యమంలో నాటపడాలా అనేక జగలు ఈ ప్రాంతంలో సేవ జరగాల అనేక ధర శిష్యులు కావాలి యశవప్రభ ప్రతి కుటుంబంలో ఈ వాక్యం వెలిగించశుప్రభ జీవన దీవాన్ని స్థుతం కలవరిసిన ప్రభా మా పాపమ్మ శాప రోగాలు భరించి మన్ను ప్రభా జీవింప చేసిన అనేక ఈ వాక్యం ప్రభావ వెలిగింపు చేసి అనే కుటుంబంలో శాంతి సమాధానం వెలుగుపగా చేసి అనేక నీ కోసం రోషం పరోక్షం జీవితాన్ని సాధించేమని ఏసిన ప్రస్తవం మీన్ మన రాత ఏ ప్రభాతరాలేజియం మన ప్రభు ఏసు ప్రభు కృపా ఎల్లప్పుడు సదాకాలం మన కేపీఎం గురు వరకు కుటుంబంకు ఫ్యామిలీ కు మా కుటుంబకు ఇల్లరి కళిని కృప సదాకాలం చూడండి సిస్టర్ అందరికి ప్రైజ్ లాడ్ నా తన బ్రదర్ గ్లోవరీ సిస్టర్ అందరికి ప్రైజ్ లా ప్రైజ్ లాడేనా ప్రైజ్ లాడ్ తర్వాత